రాధన తో సత్యముగా నా ప్రాణ ప్రియుడా ఏ సూరజ అద్భుత కరుడా ఆలోచనా ఆశ్చర్య సమాధానా ప్రభువా అద్భుత కరుడా ఆశ్చర్య సమాధానా ప్రభువా బలవంతోడా బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తు ప్రియుడా విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమా స్తులతో విమోచన గా నమూలతో సౌందర్య ప్రేమా స్తులతో నమస్కరించి ఆరాధితు హర్షి తనూనే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా ఏ సురజా గర్భమునా పుట్టిన విఠలం కరుణిం పకాతీ మరచునా గర్భమునా టిన బిడ్డల కరుణింపకారచునా మరచీనకాళ వెడు మరువావుడవ ఎడబాయం కరుణారాజా నా ప్రాణ ప్రియుడా ఏ రక్షణను అక్షయమగు ఆహారమున్ రక్షణలంకారూలను అక్షయమగుని ఆహారమున్ రక్షడా నాకు సీతి ీక్ష నిన్ను వీక్షును స్తిను నా ప్రాణ ప్రియుడా ఏరీని నిరక్షణను నా పె ప్రగా జులో ీరక్షణను నా పెదవులు ప్రకాటించును కృతజ్ఞత స్థుతులతోడా మీ ప్రేమి మన వివరింతును విమోచకా నా ప్రాణ ప్రియుడా ఏ రాజా వాగ్ధనముల్ నాలో నిరవీరేను విమో చించి నా వాగ్దానముల్ నా నిరవీరేను విమో చించి Alleluia, Alleluia, Alleluia, Alleluia, Na Prana Priyuda, Esu Raja, Arpintu Nuna, Hrudayar Pana, Virgi Nali Gina, హృదయా పూర్వకారాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా ప్రేస్త ప్రేమిషేదేశురాజ నిేమితు मी मिचेदा येशुरा जाओ निने प्रेमించदा प्रेमించदा श्रीयमचदा नप्तान मुन्तन तवरकु नीमटिलुची वरकु नप्तान मुन्तन तवा నీ మహిమలో చేరే వరకు ఆరాధించిదయ్యే నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా నా ప్రాణమున్నంత రి వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరి వరకు ప్రార్థించేదా ఈ సురాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా నా ప్రాణము sevareku nimatte lo chirevarku na pranamunnam sevareku nimai mai lo chirevarku jeevinche da yesirajam neese jeevinche da sevinchida sevinchida sevinchida jeevincheda jeevincheda abrahmana munanta vareku nemattilu cheyavarku nakaanamunanta vareku nemaimai lochirevaraku jeevincheda yesura ja నీకై జీవించేదా జీవించేదా జీవించేదా జీవించేదా జీవించేదా నా ప్రాణ మున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మనం చిన్నగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తాము స్తోత్రం నైనా పరిశిధుడా జీవం గల తండ్రి నీకు ఎంతో వర్ణాలి సయ్య నిన్న నీడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్పదేవ సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడానికి ఎంతో వర్ణాలనైనా ఈ గర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడిన ప్రభావ గత వారం ప్రభా నైనా అనేక ప్రాంతాలు మీరు నడిపించినైనా ప్రతి పరిచర్ అంతట్లో మీరు మాకు ఉన్నారు ఆ ఎండ స్వరం నుంచి మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభా మీ శక్తిని అనుగ్రహిస్తున్నారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలు ప్రభావ నా దేవ నా ప్రభా నా తిరిగి ప్రభావ మీ సన్నిధులు మీ ప్రియులందరితో కలిసి ప్రభావ మీ వాక్యాన్ని దయానికి లాభించిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందాలైనా కృతజ్ఞత ఆసక్తి అర్పించకుండా మీ కృపలు మేము చేసుకోండి మా జీతాలు మీకు అంగీకారంగా ఉండేలాగా సహాయపడండి మా హృదయాలు సరిచేయండి మీకు సంపూర్ణత సరళత పరుషు జీతం నడిపించండి ప్రోవా తీసుకోలేని మీ యొక్క మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టువేయండి ప్రభు అయినా సజీవ యాగ్నం ఆత్మ ప్రాణ శరీరంలో మీకు అప్పగించక పరుషుదాత్మ మీ ఆత్మ చేత నడిపించండి వాటిలోని సత్యం మా ఆత్మీయులతో ఇప్పండి ప్రభావ మాతో మాట్లాడి మహిం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రాధిష్టం తండ్రి ఆ మేన్ కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై నాలుగు పదహారంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాము దోషం చేయ వారికి నా పక్షమున ఎవరు నిల్చను కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఈ వాక్యం మనం పరిశీలించినప్పుడు దుష్టుల మీదకి నా పక్షంగా ఎవరు లేస్తారు దుష్టుడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా సైతాను అంటే దుష్ట సమూహము అంటే సైతాను సమూహం సైతాను సమూహం మీదకి నా పక్షంగా ఎవరు లేస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ లోకం అంతా దుష్టత్వంతో ఉంది ఈ లోకపు అంతా దుష్టుని ఆదంలో ఉంది ఈ లోకమంతా నేత్రాస శరీరాశ జీవోపడమ్మం ఇవన్నీ ఈ లోకంలో ఉన్నాయి ఈ లోకం వల్ల ఈ లోకంలో ఉన్నాయి ఇవన్నీ కానీ దేవుని వల్ల కలిగిన పావు లోకంలోనంతా శరీరాశ కాబట్టి ఈ లోకంలో మనిషి జీవితంలో ఉన్నప్పుడు మనుషులు దుష్టత్వంలో జీవిస్తున్నప్పుడు దేవుడు రెండు వేల ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి మనుషులందరి పాపాలు తన ప్రాణాన్ని త్యాగం చేసి అందరి కొరకు ఆయన మరణించి రక్షణ ఇచ్చిండు ఆయన ఇందులో వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు ఏ సుక్రీస్తు అందరికీ ప్రాబ్లం కాబట్టి అక్కడ దుష్టత్వాన్ని మనుషుల నుంచి తీసేయడానికి ఆయన లోకానికి వచ్చింది పాత నిబంధన కాలం ఉందంటే ఎవరైనా ఒక మనిషి పాపం చేసినప్పుడు వారి రాళ్లతో పెట్టి వాళ్ళు చంపేవాళ్ళు భయంకరంగా వాళ్ళని చేసి ఊరు మూతలు తీసుకెళ్లి ఒక వయసలో కాల్చి పడేసేవాళ్ళు కాలంలో చూడండి కాబట్టి డైరెక్ట్ శిక్ష జడ్జి ఉంటుంది అక్కడ ఎవరైనా ధర్మశాస్తానికిస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది కానీ అట్లా ఉందా ఒకవేళ అదే ప్యాటర్న్ ఇప్పుడు ఉండుంటే ఈరోజు మనుషులు ఒక్కరు కూడా ఉండరు కానీ దేవుడు కరుణ సంపన్నుడై ఆయన్ని ఈ వచ్చి మన అందరి పాపల తన ప్రాణాన్ని తిరగండి మనిషిని చంపకుండా పాపాన్ని చంపడానికి ఈ లోకానికి వచ్చింది అంటే ఆయన చూడండి ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకుంటే ఒక వైరస్ ఉందనుకోండి ఒక వైరస్ మనిషి ప్రాణాంతమైన వైరస్ ఉంది అనుకోండి ఆ వెగ్య దగ్గరికి పోతే మనుషులు చనిపోతారు కానీ అలాంటి ప్రాణాంతకమైన వైరస్ ఉన్న మనిషిని దగ్గరికి పోతే మనుషులు చనిపోతారు కానీ మనిషి చనిపోకుండా ఆ వైరస్ మనిషి చనిపోవద్దు కానీ పాపాన్ని చంపాలి పాపాన్ని తీసివేయాల ఇది అసాధ్యం కదా కష్టమే కదా మనిషి వెతుకుండాలా కానీ పాపాన్ని పడాలా అంటే మనిషిలో దుష్టత్వం తీయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు తన రక్తంతో పాపం కడిగి వేసి పాపం నుంచి దుష్టత్వం నుంచి శాపం నుంచి వాటి నుంచి ఆయన ఈ లోకండి ఈ రోజు కూడా మనుషులు నేను అర్థం దేవుడు ఎన్నోసార్లు మనకు అవకాశం ఇచ్చింది కదా ఆయన ఎన్నోసారి ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం ప్రార్థన తెలుస్తూ ఉన్నారు దే కానీ ఎన్నో అద్భుతాలు చూస్తారు దేవుని కార్యాలు దేవుని సన్నిధిలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాడు ఏ రోజైనా కానీ సమర్పించుకోండి మనం చూస్తాం ఒక్కటి ఏంటంటే నువ్వు ఒక సంస్థ వాతల కష్టాలు ఉన్నప్పుడు ప్రవర్తించినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు తర్వాత వాళ్ళు ఆ కార్యం చేసి సంతోషిస్తారు ఆనందిస్తారు తర్వాత వెదా అదే రీతిగా రక్షింపబడ్డ దేవుని బిడ్డల్లో కూడా ఆయన చేసిన అర్థాలు ఆయన చేసిన ఎన్నో చూస్తుంటాం మనం మన జీవితంలో కానీ ఎప్పుడైనా కానీ ఆయనకు కృతజ్ఞతగా మనం జీవించిన అది అర్థం ఏ రీతిగా ఆ కృతజ్ఞత చెప్పాలంటే మనుషులకి సాక్ష్య రూపకంగా అది మనం ప్రజెంట్ చేయాల చూడండి కాబట్టి పది మంది కృష్ణ రోజులు ఉండే తొమ్మిది మంది వెళ్ళిపోయినారు వచ్చి దేవుడిని మయం పరిచండు ఆ తొమ్మిది ఒకడు అన్నిడు చూడండి కాబట్టి దేవుడు ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు మనుషుల్ని అంటే మనుషులంటే ఆయనకి ఎంతో ఇష్టం చూడండి ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తుందంటే దుష్టులకు వ్యతిరేకంగా అంటే దుష్టు మనుషులు కూడా కాదు వాళ్ళ దురాత్మ వాళ్ళు వాళ్ళు నడిపించేది ఒక ఆత్మ ఒక దురాత్మ ఆ దురాత్మ వాడిని దుష్టత్వంలో నడిపిస్తాం కాబట్టి వాడు మనకి వ్యతిరేకం కాదు కానీ వాళ్ళ దురాత్మతోని మనం నిలబడాలా ఎదిరించాలా అందుకోసం ఆయన ఈ ఆయన తన అన్ని త్యాగం చేసి తెలువుల మీద త్యాగం చేసి సైతాన్ని మీద విజయం పోయిండు అది విజయం మనం ఇంకా నెక్స్ట్ ఏరియా ఆయన ఆయనలోకి మనుషులు నడిపించాలా ఆ దుష్టత్వం మీద ఎట్ట విజయం పొందాలి ఏం చేయాలి అన్ని దేవుడు ఇచ్చిపోయిండు మనకి లోకంలో సమస్త అధికారం ఇచ్చిండు సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చిండు ఆయన కానీ ఆ అధికారాన్ని మనం ఏం చేయాలంటే ఆయన మనమ కొరకు మనం వాడుతూ ఆ పాపముల నుంచి ఆ దుష్టవత్వం నుంచి బయలు తీసుకురావాలా అంటే ఏం చేయాలా కదా దుష్టులతో యుద్ధం చేయడం చాలా కష్టం కదా ఎట్లా ఉంటుందంటే వాళ్ళన్న వాడు మంచిగా ఉంటాడు కానీ వాళ్ళున్న దురాత్మ మనల్ని రెచ్చగొడుతుంది అన్నట్టు ఆ రీతిగా వాళ్ళ విజయం పొందాలంటూ కష్టం కదా దుష్టవత్వం ఉన్న వాడితే సవా కష్టం ఏంతుంది ఆయన పాపులతోనూ ముంకరులతోనూ ఇప్పుడు వాటితోనే ఆయన చేసిన సావర్సం చేసినా ఆయన వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు మార్చుకున్నాడు అక్కడ కానీ ఈ లోక దృష్టిలో ఏం చేశాడంటే వాళ్ళతో మనం సావర్సం చేస్తే కాదు అట్లా ఉంటే వాళ్ళ గుణగణాలు మనకొస్తాయి కాబట్టి వాళ్ళతో ఎలాంటి పాలు లేదు అని వాళ్ళు కూడా ఆ రైతుగా పక్కన పెంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అట్లనే ఉండిపోతు అంతకంత దిగజారిపోయి వాడి పాపంలో నుంచి అట్లా దిగజారిపోయేవాడు ఇంకా నరకానికి పోతూ వాళ్ళ జీవిత అది సంపూ అది బహారంగా అది పాపం పరిపాలకం చేతీస్తూ ఉంది కాబట్టి దుష్టును చూస్తే మనుషులు సహించలేరు దేవుడు కూడా సహించలేడు దుష్టత్వాన్ని కానీ ఆయన ఈ లోకంలో వచ్చి సమస్తాన్ని సహించండు అది కాబట్టి నీ నీ కళ్ళ ముందు జరిగే ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి విధానంలో కూడా నీకు కనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఏ విధంగా రిస్క్ చేసుకుంటాం ఎట్లా కాబట్టి నువ్వు వాడిని చూస్తున్నావా వాడు వాడి ఆత్మను చూస్తున్నావాడి ఆత్మ దుష్టత్మంలో పట్టబడి ఉంది దుష్టాదులో ఉంది కానీ ఆ ఆత్మని ఎట్లా తప్పించాలా అనేది అందుకోసం అట్లా చూడాలా మనం ప్రతి వ్యక్తిని ఆత్మలోనే చూడాలా ఎవరు కూడా చూడడానికి వీలేదు కదా మనుషులు బలంగా ఏంటంటే శరీరకనే చూస్తాం వారి దేహాన్ని చూస్తున్నాం వారి మళ్ళీ చూస్తుంటారు ఈ ఐడెంటిఫై అయింది ఇది ఏంది ఈ విధానం ఏంది ఇవే చూస్తూ ఉంటానట్టు కాబట్టి ఆత్మను చూడాలా కాబట్టి ఎందుకు చూడలేకపోతుందంటే ఆ రాలేదు కాబట్టి ఇంకా శారీరకంగానే జీవిస్తున్నారు కాబట్టి ఆ స్థితికి అర్థం చేసుకోలేరు కదా అందుకు మనుషుల్ని మనం సంపాదించుకోలేకపోతుంది చూడండి ఎందుకు ఏమో మాట చెప్తున్నాడు ఆయన ఈ లోకాల్లోకి వచ్చింది పాపంతో నిండిపోయింది కదా చూస్తే ఒక నీటి పాపం చేసిన ఒక్కడు కూడా నీటి లేడు అందరూ త్రోవ నశించిపోయిన వాళ్ళే ఆ నశించిపోయేదాన్ని ఆ త్రోవ వాళ్ళని సరైన మారు నడిపించడానికి ఆ ఎక్కడ నడిచించుకోవాలి ఎక్కడ నడిపి అందరి వెతికి ఆయన ఆయన ఆయన శరీరం నడిపించడానికి ఆయనతో పాటు నిలబట్టానికి ఆయన ఎంతగా ప్రయాసపడిందో ఆ రీతిగా మనం ప్రయాస పడాలంటే నువ్వు ఎన్ని అనుభవాలు ఫేడ్ చేయాలి ఎంతగా మనం ఎంతగా మన జీవితాన్ని అంత త్యాగం చేసుకోవాలీ మనం ఏదైనా ఆయన చనిపోతూ ఉండాలా ఏ సుగ్రభం బతకాలి నీ చరణా ఆత్మలను జీవిస్తూ ఉండాలా అప్పుడు కానీ మనము ఈ లోకంలో మనుషులు సంపాదించలేవు ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు నువ్వు శరీరంగానే ఆలోచిస్తూ ఉన్నట్టు ఆత్మలో ఉన్నవాడు ఆత్మ ఆత్మని చూస్తూ ఉంటాడంట ఎందుకంటే ఆత్మీయ జీవితంలో కాబట్టి ఆత్మ ఏందనేది ఏ విధంగా చూస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు మనం చూసినప్పుడు మనుషులు ఆత్మలో చూడకుండా శరీరంగా చూస్తారంటే ఆ బోధలు లేవు ఆ టీచింగ్స్ లేవు చూడండి ప్రతి సంఘాలు ఎక్కడ కూడా ఎందుకంటే వాళ్ళకి వాక్యము చెప్తా ఉంటే వాళ్ళకి ఏందనేది కనీసం రెస్పాన్స్ కూడా ఎవరు అన్నట్టు ఎందుకంటే వాళ్ళ స్థితి ఎట్లా ఉంది మీరు అర్థం చేసుకోండి యవనస్తులలో మనం మాట్లాడినప్పుడు ఎక్కడ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారు ఎంత మాట్లాడించా వాళ్ళు మాట్లాడిన స్థితిలో ఉన్నారంటే ఏ రీతి వాళ్ళు ట్రైన్ చేసింది ఆ సంఘాలు అంటే ఎక్కడ పోతుంది ఈ యొక్క విధానం అన్నది మనం అర్థం చేసుకోవాలా అంటే ఒక్కొక్క విధానాలు ఉన్నప్పుడు మనకు చూపిస్తూ ఇప్పుడు మనం ఎట్లా వాటిని తీసుకొని వాళ్ళని మళ్లించాలనేది ఇక్కడ విధానం అన్నట్టు కొంతమంది మాస్టర్స్ అక్కడే వాళ్ళంత అంతగా గంభీరంగా అంతగా వాక్యం దేవుడు మాట్లాడుతూ వాళ్ళు ఎంతో ఆసక్తికి వంద నూట యాభై మంది యంగ్స్టర్స్ అంతా వాళ్ళంతగా వాళ్ళు ఆసక్తితో వాక్యం నింటూ ఉంటే వీళ్ళు బయట కూర్చొని ఏం చేస్తుండో వీళ్ళు ఉంది ఆలోచన చెప్పడం నడువుక పాపులు మాకు నిలవ అపహాస్ కూర్చొని కూర్చున్నక అనే వాక్యం ఉంది కదా అపహాసుకులు అన్నట్టు మూడవ గుంపు ఎప్పుడు అపహాసం చేసే గుంపు అన్నట్టు ఎప్పుడు మనుషుల్ని వాళ్ళు చెయ్యరు వాళ్ళు చేయని రా అపహాసం చేస్తే కూర్చున్నారు అక్కడ కాబట్టి ప్రభావాలు వాళ్ళ పాపం క్షమించి ప్రభావం అంతగా మనం ఏం చేస్తాం ఎందుకంటే అపహాసం ఎందుకంటే ఒక దుష్టాత్మ అన్నట్టు అపహాసం ఒక దుష్టాత్మ అందుకే మనం ఎవరు కూడా హేళన చేయం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఒకరిని కించపరిసేలాగాని మనం మాట్లాడడం ఎప్పుడు కూడా ఎవరైనా మాట్లాడిన మనం పడతాం ఎందుకంటే మనం తెలుసే కానీ వాడు తెలియదు కాబట్టి చూడండి అలాంటి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు మనుషులు కాబట్టి దేవుడు ఎందుకు ఆ రీతిగా మనుషులను ప్రేమించిన అనంటే మనిషి పాపాన్ని తీర్చడానికి లోకానికి వచ్చేది మనిషి పాపాన్ని ప్రేమించాడు దేవుడు పాపాన్ని ప్రేమించాడు పాపిని ప్రేమిస్తాడు వాడు పాపలు ఉన్నాడు కాబట్టి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే అది ఆయన ఆత్మ నశించుకోకూడదని కాబట్టి మనకు కూడా అలాంటి విధానం మనకు అర్థం కావాల ఎందుకంటే ఎవరిని కూడా మనము ప్రవేశించొద్దు ఎవరిని కూడా మనం అందరినీ ప్రేమతోనే చూడాలి అందరూ ఏస్తున్న మనుషులు ఉన్నటువంటి చాలా ప్రేమించాలంటే చాలా కష్టం చూడండి నువ్వు చూసి సహించగలవా మరి ఆయన సహించడా లేదా మనం ఎందుకు సహించలేకపోతున్నాం వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పాను మనం సహించలేకపోతా కానీ ఆయన సహించండి కదా అంటే ఎందుకు దేవుడి మాట్లాడు దుష్టులకు వ్యతిరేకంగా దుష్టుల మీదకి నా పక్షం అంటే దుష్టుల మీదకి అప్పుడు దుష్ట సాంగ్యతలు ఉన్న వాళ్ళు దుష్టత్వంలో అంటే వాళ్ళు దేవుని లో నుంచి వాళ్ళు వాళ్ళంతా సైతం ఉన్న వాళ్ళ దేవుని యొక్క విధానంలో నుంచి వాళ్ళందరినీ దుష్టుడు పాపలు నడిపిస్తూ వాడు ఆ రీతి ఉన్నప్పుడు వారిని వారి మీదకి నా పక్షం ఎవరు లేస్తారంటే ఎందుకు లేవాలి వాళ్ళ మీదకి వచ్చిన వారి అక్కడ ఎందుకు వాళ్ళ మీదకి లేవాలా యుద్ధం చేయాలి వాళ్ళ మీద అంటే దుష్టాత్వం మీద యుద్ధం చేయాలి చూడండి ఆయన చేసిండు సెలవు మీద ఈ లోకం దుష్టత్వం మీద పాపం మీద శాపం మీద అన్నిటి మీద ఆయన యుద్ధం చేసి విజయం పొంది తన ప్రాణం ద్వారా వాటి మీద విజయం పొందిండు కాబట్టి ఈ దుష్టత్వాన్ని జయించాలంటే ఏసు ప్రభులాగా కూడా మనం కూడా అంత త్యాగం చేసుకుంటే కానీ మనం ఈ లోకం మీద పాపం మీద విజయం పొంది అనేకులు ప్రవచనంగా నడిపించలేదు అంతగా మనం సహించగలమా అంతగా నిలబడి ప్రభుపక్షంగా మనము చెయ్యగలమా చూడండి దోషము లే పక్షము ఎవడు నిలుచును ఒకటి లేవటం ఒకటి నిలబడటం ఒకటి దోషం చేసేవాళ్ళు దోషారోపణలు చేసే చూడండి నా పక్షంగా ఎవడు నిలబడతాడు నిలుస్తాడు క్వశ్చన్ మార్కే ఉంది అంటే ఒకటి లేవటం ఒకటి నిలబడటం ఒకటి కాబట్టి లేచినవాడు వాడు ఫస్ట్ నువ్వేం చేయాలా నువ్వు కింద నుంచి పైకి లేవాలా లోకంలో మనం చూస్తే టీచింగ్స్ లో వృద్ధాత్మం అయ్యేంత వరకు వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా ట్రైన్ చేయరు కాబట్టి అట్లనే ఉండిపోతారు వాళ్ళు వాళ్ళు లే వాళ్ళు లేచే టయానికి లేవరైనే స్థితి కదా అప్పటికి ముసలైపోతారు అనంటారు ఎందుకంటే ఆ రీతిగా ఉందన్నమాట లోకంలో కానీ ఎందుకు దేవుడు మనకి ఏమైనా చెప్తున్నారంటే బోధలు మొత్తం ఆరిపోవాల్సిందే అపో మనము తీసుకొని రావాలి అపోస్తుల అర్మ సంఘము ఎట్లా సంఘం యజురుమి దేవుని స్వార్త ప్రకటించిందో ఉద్యమాన్ని ప్రతి సంఘంలో మనం నింపాల ఆ ఉద్యమం కలిగి అనేక సంఘాలు అపోస్తుల బోధవైపు మల్లుతాయి అనే అలాంటి ఘనమైన గంభీరమైన సేవ చేస్తారు వాళ్ళు అక్కడే విడిపోతున్నారు ఎవరు నిలబడతారు అంటే కదా ముఖ్యం కదా లేవటం వేరే కూర్చొని పైకి లేవడం ఈజీగా కదా కూర్చొని వాడు లేస్తాడు కానీ లేచిన వాడు నిలబట్ట నేర్చుకోవాలి ఎంతసేపు నిలబడుతుంది చెప్పండి ఒక మనిషి ఎంతసేపు నిలబడగలడు పొద్దునంతా నిలబడగలడా ఇరవై గంటలు నిలబడగలరా ఈ నిలబడటం అనేది దేనికి సంబంధించి ఆత్మీయ జీవితంలో ప్రభుపక్షంగా నిలబడడం పొద్దంతా నిలబడి నిలబడితే నీ కాలు నెప్పులు వస్తాయి దానికి సంబంధించింది కాదేది ఆత్మ ఎప్పుడు కూడా నిలబడి ఉన్నా ఇప్పుడు కూడా ఆత్మ దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పక్షంగా ఈ లోకం నిలబడి ఆ యొక్క దోష వాళ్ళందరి పక్షాన్ని విజ్ఞాపం చేస్తూ ఆయన ప్రభు విజ్ఞాపన చేసినా లేదా వాళ్ళ దోషం బట్టి విజ్ఞాపన చేసిండు మన పక్షం కూడా ఆయన చేసిండు ఆయన తండ్రి తండ్రిలో తండ్రి దగ్గర పోయి విజ్ఞాపన చేసిండు ఆయన కాబట్టి అవన్నీ ఆయన ఒక దేవుడు మన మాదిరి చూపించిండు కాబట్టి ఈ లోకమంతా జీవితంలో ఉంది కాబట్టి ఎందుకు వ్యతిరేకంగా వ్యతిరేకమైన పాదం ఎందుకు వాడుతున్నాడు అక్కడ విరోధంగా దృష్టిల మీదకి నా పక్షం ఎవరు నిలుస్తున్నారండి అంటే ఎందుకు లేమని చెప్తున్నాడు ఎందుకు నిలబడమని చెప్తున్నాడు అంటే ఈ లోకమంతా అరీతి ఉంది కాబట్టి కాబట్టి అలాంటి వ్యవస్థ మారవాలంటే కష్టమే కదా కాబట్టి ఆయన మార్చుకున్నాడు ఆయన ప్రేమ ద్వారా కాబట్టి మన మార్చుకోలేదా ఆయన ప్రేమ ద్వారా కాబట్టి ఆయన ప్రేమను మనం చూపిస్తే మనుషులకి మనుషులు ఖచ్చితంగా మార్పెంతు మనుషులు దుష్టత్వం నుంచి అంటే పాపల నుంచి వెళ్ళబొంతారు ఈ లోనికి రావాల్సి వచ్చింది చూడండి అయితే ప్రాణ మొదటి అధ్యాయం మూడవచ్చిస్తే చూడండి ఇవన్నీ ఎందుకు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నామంటే సమయం సమీపించింది సమయము సమీపించింది కాబట్టి అందుకే ప్రయాణ గంధంలో అక్కడ సమయం మొదటి అధ్యాయము మూడవ సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకునవారు ధనిలు అంటే సమయం సమీపించింది తర్వాత కనుక ఈ ప్రవచన వాక్యాలను చదవాలా తర్వాత వాటిని విని చదివి విని తర్వాత ఇందులో రాయబడిన వారు గైకుని అంటే గైకోణం అంటే చదవటం విని దాని కనుక గైకుంటాం అంటే ఆయన ఏం చెప్పబడింది ఒకటి అన్నింటినీ అంటే కింద యోహాను భక్తుడికి చెప్తున్న దేవుడు ఆయన ప్రత్యక్షత ఆయనకు బయలుపరుస్తున్నాడు దర్శన రీతిగా ఆయనతో మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు ఈ లోకంలో సంఘాలు ఎట్లా ఉన్నాయి ఏ రీతిగా ఉంది పరిస్థితి అతను చూస్తున్నాడు అక్కడ దర్శన రీతిగా అంటే ఇక సమయం సమీపించింది ఇక టైం దగ్గర పడిపోయి ఎప్పుడు చెప్పిండు ఇది రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఇంకా ఎప్పుడో ముందుకి ఆ టైంలో చెప్పిండు సమయం సమీపించిందని కానీ ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు రెండు దాటిపోయింది ఇంకా సమయం సమీపించిందని అంటే ఎందుకు అంత సమయం దేవుడు తీసుకుంటున్నాడంటే ఇంకా సువార్త ఇంకా అది స్ప్రెడ్ కాలే ఈ రాజ సకల జనులకు ప్రకటించిన తర్వాత అప్పుడు అంతం వస్తుందని చెప్పిండు అది ఎప్పుడు అంతం వస్తుంది అనేది ఎప్పుడైతే సంపూర్ణంగా ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడే ఆయన తిరిగి లోకానికి అదే ఒక చిహ్నం అన్నట్టు ఆయన ఇంకా ఎందుకు ఆలోచన చేస్తుందంటే ఇంకా ఆయన పని నిర్వర్తించలే ఇంకా లేదు కోత విస్తారం ఉంది కానీ పని వల్లే కొద్ది మంది కాబట్టి ఆ పని వారు కోసం మనం ప్రార్థన చేయాల చూడండి అందుకే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు చూడండి యశ గ్రంథం అరవై అధ్యాయంలో యశ తత్తుడు దేవుడు మాట్లాడుతున్నాడు అరవై మొదటి వచ్చినంలో నీకు వెలుగు వచ్చినది లేము అంటే నీకు వచ్చిందంటే ఆల్రెడీ నీ మీద వెలుగుంది ఆల్రెడీ మన మీద వెలుగుంది కాబట్టి మనం తేజీ అంటే వెలుగు ఆయన వెలుగుతో చూడండి ఏషో గ్రంథంలో మనం వాక్యం చూస్తున్నాం అరవై అధ్యాయంలో నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజలి యహోవ మహిమ నీ మీద ఉదయించను కాబట్టి దేవులుగు మన మీద ఉదయించిందంటే ఆయన ఎప్పుడైతే మనం రక్షింపబడ్డమో ఆయన నమ్ముకొని బాక్యసంబి పర్శుదాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు దేవుని యొక్క వెలుగు అంటే నువ్వు వెలుగు సంబంధులుగా మారినావు కాబట్టి మనమంతా వెలుగు సంబంధులం మనమంతా ఆయన వెలుగులో ఉన్న వాళ్ళం మనమంతా కాబట్టి దేవుని వెలుగు నీ మీద ఉంది ఎలాంటి వెలుగు అంటే చూడండి ఆయన మందిరంలో వాఖ్యలు మనం చూసినప్పుడు బొర్రెపల్ల దానికి దీపము ఆయన వెలుగులో కొన్ని వందల మీటర్లో ఒక గుంపు సంచరీస్తూ ఉంటే లోపల మందిరంలో ఆయన దేవుని బిడ్డలకి ఆయనే వెలుగుగా ఉన్నాడు అంటే ఆయన వెలుగు ఎంతగా ప్రకాశిస్తుందన్నట్టు ఆ వెలుగు దేవుడు మనకి ఇచ్చింది కదా నేను లోకంలోకి వెలుగు ప్రభు కానీ మీరు లోకంకి వెలుగై ఉన్నారంట కాబట్టి ఒక్కొక్కరిలోన ఆ వెలుగు ఒకసారి మీద నిలబడి ప్రకాశిస్తే నిలబడితే ఆ వెలుగు అనేది కొన్ని వంద మైల్ నేకుల జీవితంలో ఆ చీకటంతా మాయమైపోతున్నట్టు మనుషులు పాప నుంచి వెడలు పొందుతారు ఎందుకంటే వాళ్ళ పాపలు ఉన్న దుష్టత్వం ఉన్నారు వాళ్ళు చీకట్లు ఉన్న వెలుగు పడంగానే అవి కనిపిస్తూ ఉంటాయి కదా ఇప్పుడు చీకటి ఉందనుకో ఒక పెద్ద వెలుగు ఉంది ఒక చీకటి ఉంది అది ఇక్కడ అక్కడ ఏముందో ఆ చీకట్లో ఏమున్నాయో పాములు ఉన్నాయి తేనులు మనకు తెలియదు కానీ ఒక్కసారి వెలుగు వాళ్ళ మీద ఆ ప్రాంతం మీద అక్కడ వెలుగు ఒకసారి వచ్చినప్పుడు ఏమైద్దండి అక్కడ ఏమున్నాయి మొత్తం తేటగా కనిపిస్తే అప్పుడు మనుషులు గ్రహించగలరు వాళ్ళు ఏ రీతి ఉన్నారు అప్పుడు వాళ్ళు గ్రహించారన్నట్టు ఇది దుష్టత్వం అన్నట్టు దుష్టత్వం ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడు ఏం గణిస్తానట్టు బాగానే ఉన్నానని చెప్పి అనుకుంటారు కాబట్టి ఎప్పుడైతే ఆయన వెలుగు ప్రకాశిస్తుందో అప్పుడు చీకటి చోట వెలుగు ఇచ్చి దీప ఏమైనా ఉన్నట్టు అని కృష్ణ పత్తిలో అది వెలుగుల ఫస్ట్ నీ హృదయం అనేక చీకటి గల చోట అది వెలగాల చూడండి ఎందుకంటే మనుషులంతా భయంకర పాపంలో జీవిస్తున్నారు ఎంత భయంకరండి ఆయన ప్రవచన్ ద్వారా దేవుడు మార నా ప్రాణాన్ని వారి కోసం నేను పెట్టినాను వారి కోసం మీరు ప్రయాస్తపడండి దుష్టుడు మిమ్మల్ని భయంకరంగా వాడు మిమ్మల్ని చిత్రహింస చేయించి వాడు మిమ్మల్ని పట్టుకొని చూసి కానీ వాడికి మీ దేవుడు చెప్పిండి అంటే ఎలా దేవుడు వాగ్దానం చేసిడు మనకి చూడండి అందుకే ఆయన కాపాడుకుంటూ వస్తుండడు ప్రతి మనం ఎన్నో అవాంతరాలు ఎదురైనా కానీ ప్రతి దాంట్లో ఆయన కృప ఇస్తూ ఆయన కాపాడుతూ నడిపిస్తాడు ఎందుకంటే ఒక పని దేవుని ప్రణాళిక మన పట్ల ఎంతో గంభీరంగా ఉంది ఆయన మన ఎడలో కలిగిన తలంపులు బహు విస్తారమే అంటే లెక్కకు మించిన అంటే ఎన్ని ప్లాన్స్ పెట్టిండో దేవుడు మన కొరకు ఆయన రెడీ ప్లాన్స్ కానీ మనం అమలు పంచుకోవాలంతే మనం ఎప్పుడైతే మనం ముందు సాగిపోతామో మనం అమలు పంచుకుంటున్నాం కాబట్టి మనం లేచి తేజలేదాల దేవుని మహిమ నీ మీద చూడుము భూమిని చీకటి కమ్ము కమ్ముచున్నది చీకటి కమ్ముచ్చునని భూమి అంటే ఈ లోకానికి సాధ మనుషు కటిక చీకటి జన్మలో కమ్ముచ్చు చీకటి కమ్మింది తర్వాత కటిక చీకటి అనండి ఇంకా ఆ అవతల ఏం కనిపించదు అంటే అసలు వెనక చూస్తే నీకు ఏం కనిపించదు పైన చూసినా నీకు ఏం కనిపించదు అంత భయంకరమైన డార్క్నెస్ కటిక చీకటి చూడండి ఎందుకు ఈ లోకంలో కటిక చీకటి ఉందన్నప్పుడు ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడు మనుషులు తెలుసుకోవాలి అంటే ఆ వెలుగు అనేది ఒక చోటనే ఉంది కొన్ని కొన్ని నెలల క్రితము ఆ ట్రైబల్ మినిస్ట్రీ పోయినప్పుడు ఒక కళ వచ్చింది నాకు నైట్ అదంతా ఒక ఒక సైడ్ ఏమో చీకటి కనిపిస్తుంది ఒక సైడ్ ఏమో వెలుగు కనిపిస్తా ఉంది వెలుగు కనిపిస్తు ఒక్కొక్క చీకటి కనిపిస్తుంది అంటే అది దాని అర్థమేంది కొంత కొంతవరకే వెలుగు ఉంది కొంతవరకు చీకటి ఉంది అన్నట్టు కాబట్టి అది సంపూర్ణంగా వెలుగు ఏమా చీకటి పోవాలంటే వెలుగు రావాలా అంటే దాని అర్థమేంది కొన్ని చోట్లే తువార్త ప్రకటింపబడింది కొంతమంది రక్షణ పొందాలి ఇంకా చీకటి ఉంది కానీ ఆ చీకటి మొత్తం ప్రారదోలి వెలుగులాగా మార్చాలని అని తిరిగి అనే ప్రణాళిక అది సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు నమ్మిన వారిని శిక్షలుగా చేయమన్నాడు సర్వలోకానికి అంటే బూది గంతలో సాక్షులు అంటే ఈ కొన నుంచి ఈ ఆ కొన వరకు పోవాలని చెప్పింది అంటే సాక్షులు అని చెప్పింది ఒక మనిషి ఎంతగా సాక్ష్యం ఇలాడు బూది గంతల వరకు సాక్ష్యం అని చెప్తుంది అక్కడ పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు ఆ వ్యక్తి బూది గ్రంథల వరకు వెళ్ళగలడు అని చెప్తుంది వాక్యం అక్కడ కానీ మనం లేని స్థితిలో కదా వెళ్తున్నాం ఒక దశలో కానీ బూది గ్రంథలకు వెళ్ళాలంటే పౌలు తన సేవలో ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో ఎక్కడో దిగున్నాయన ఒక స్థలంలో లేడు స్థిరంగా ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి వెళ్ళిపోతూనే ఉండి తన తన జీవితమే త్యాగం చేసుకు అలాంటి త్యాగం చేసుకుంటే కానీ మనము ఆయన కొరకు అంతగా వెలుగు మనం ప్రసరించలేం చూడండి ఎందుకు జన్మలో కటి అంటే నువ్వు చూడాలా నీ ఆత్మ కా నేత్రాలతో చూడాలా నీ కనులైతే చూసినప్పుడు చీకటి కనిపిస్తూ ఉంటారు ఈ లోకం అంతా చీకట్లో ఉంది మనుషులు కానీ మనుషులు చూస్తే ఇది అంత ఉంది అంత మంచిగానే ఉంది అనుకుంటారు కానీ వాళ్ళ హృదయం చీకట్లో ఉంది అంధకారంలో ఉంది కానీ అంధకారం వాళ్ళు రావాలంటే వెలుగు పోవాలంటే వాక్యం ప్రకటింపబడాలా వాక్యం పోతేనే వెలుగు కలుగుతుంది అప్పుడు మనుషులు హృదయాలు మార్చ మార్చబడతాయి అప్పుడు చీకటి ఏంటి అని తెలుస్తుంది ఆ చీకటి ఎట్లా ఉందో మనుషులు తెలియదు ఎందుకంటే అలాంటి టీచింగ్స్ లేవనట్టు అంతా బానే ఉందనుకుంటారు కానీ చీకటి ఎట్లా ఉందనేది మనిషి జీవితం ఏందనేది మనుషులు ప్రకటిస్తే కానీ అవి వాళ్ళకి అర్థం కావనట్టు అందుకోసం దేవుడు మనం నిలబెట్టింది ఈ లోకంలో వెలుగులాగా తెచ్చింది చూడండి యహోవ నీ మీద ఉదయిస్తున్నా అంటే ప్రభు మన మీద ఉదయిస్తుందంట అంటే అక్కడ మనం చేసుకోవాలా ఏసు ప్రభు మన మీద ఉదయిస్తుందంటే ఆ వెలుగు మన మీద కూడా ఉంది పర్లహరాజ్యంలో ఆ మందిరంలో వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు అంతా కొన్ని మైళ్ళ దూరంలో వెళ్తుంది ఆ వెలుగు కాబట్టి ఆయన నీ మీద ప్రకాశం అంటే పర్లోకరాజ్యం ఎక్కడుంది మీ మధ్యలో ఉందన్నాడు కాబట్టి మనమే పర్లోక రాజ్యం ఈ మహిమ ఈ వెలుగు అనేకుల చోట్ల ప్రకాశించాలా నలు మూలలో ప్రకాశించాలా అనేక చోట్ల ప్రకాశించాలా అనే విషయం చెప్తుంది అక్కడ నీ మీద ఉదయించుతున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుతుందంటే ఆయన మహిమ అంటే ఆయన బిడ్డలే మనం ఆయన మహిమ మనమంతా ఆయన మహిమ ఆ మహిమ కనిపించాల కనబడుతుందంటే కనిపిస్తారు మనుషులు వాళ్ళందరూ ప్రభు చెంతా చూడండి తర్వాత జనములు నీ వెలుగులకు వచ్చేదరు రాజులు నీ హృదయ వచ్చేదరు అంటే జనములంతా ఎక్కడ వెలుగు ఉందో అక్కడ వచ్చేస్తా అంటే ఎంత కాలం వాళ్ళంతా చీకట్లోనరని అప్పుడు గ్రహించే అసలు వెలిగిందో చూడండి నిజమైన వెలుగు ఉండేనా అక్కడ వాక్య మొదటి వ్యూహం సువార్తలు నిజమైన వెలుగు ఉండేనా అది లోకంలోకి వచ్చి పతివాన్ని కాబట్టి అబద్ధమైన వెలుగు కూడా ఉంది అక్కడ నిజమైన వెలుగు ఉంది అంటే వెలుగు అనేది రెండు రకాలు ఉంది అంటే నిజమైన వెలుగుని ఎందుకు చెప్పిండే వెలుగు చెప్పొచ్చు కదా కానీ నిజమైన వెలుగు ఉండేనంటే ఆ నిజమైన వెలుగు మనం చూపించాలి అదే ఏసుప్రభు ఈ లోకంలో అబద్ధమైనది చూపిస్తారు మనుషులు అబద్ధ బోధలు చెప్తూ మనుషులు మమ్మబెడుతున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లే ఏం చేయాలా ఏ స్థితిలో ఉన్నారు కాని స్థితిలో ఉన్నారు వాళ్ళు కానీ నువ్వు నిజమైన వెలుగు ఏసు ప్రవే కాబట్టి ఆయన నీ మీద ఉదయిస్తే ఆ జనులంతా నీ వెలుగు దగ్గరికి వస్తారంట ఏసు వెలుగు అది ఈ వెలుగు మేము ఇంతవరకు చూడలేదు ఇది నిజమైన వెలుగు ఇది నిజమైన వాక్యం ఇంతకాల మేము అబద్ధాన్ని నమ్మినాం ఇంతకాల మేము అబద్ధ వాక్యాలు నమ్మినాం కానీ ఇది నిజమైన వాక్యం నిజమైన వెలుగు అంటే ఇది అని రాజులు సహితము ఆ వెలుగు దగ్గరికి వస్తారంట చూడండి ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చింది ఒక మనిషికి దేవుడు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చింది ఎంత ఆధికత ఇచ్చిన ఆయన మహిమను ఆయన బిడలతోనే పంచుకుంటాడు కదా మీరు దైవములు అని చెప్పిండు అక్కడ వాక్యం అంటే మీ దేవుని స్వరూపం అంటే ఆయన స్వరూపం ఆయన దైవత్వాన్ని మనకి ప్రభు మనం దేవుడు కాదు దైవ కాదు మనం ఆయన దైవత్వాన్ని మనకిచ్చిందంటే అక్కడ వాక్యం చెప్తుంది అక్కడ నా ఎందుకు విశ్వాసం ఉంచివాడు నేను చేయి ఎక్కువ చేస్తాను ఎందుకు చెప్పిండు ఆయన అంటే అది ఎంత గొప్ప దేవుడు అర్థం చేసుకోవచ్చు మనం నాకంటే ఎక్కువ చేస్తారంటే దేవుని కంటే మనం ఎక్కువ చేయగలమా అంటే ఎక్కువ ఒకళ్ళు చేసినాం అనుకో అంటే మనం గొప్పలం అన్నా కాదు ఏ రీతి కూడా కాదు అంటే నాకంటే ఎక్కువ మీరు చేస్తారంటే చూడండి ఎవరి నుంచి జరుగు అవి ఆయనను మైమపరచడానికే మీరు అట్లా అంటే ఏ స్ప్రము చేసిన అద్భుతాలు మనము ఎక్కువ చేయాలా అని ప్రభు కోరుతున్నప్పుడు అది ఎట్లా ఆయన నుంచే రావాలి కదా మనంతటా మనం ఏం చేయాలి మనకి ఏ శక్తి ఉంది చేయడానికి అంటే ఆయన సర్వశక్తిని ఆయన ఆయన మహిమను మనం సాటాలంటే ఆ క్రియలు మనం చెయ్యాలా అని ప్రభు చెప్తుంది అక్కడ అంటే ఎంతగా ఆయన మనలో ప్రేమిస్తున్నాడు ఎంతగా ఆయన మన కొరకు అంతగా త్యాగం చేసుకుని తన జీవితాన్ని మనకిచ్చిండు కాబట్టి సాక్రిఫైస్ లైఫ్ మన జీవితాన్ని కూడా అక్కడ త్యాగం చేసుకోగలమా చూడండి ఆయన త్యాగం చేసుకుంటు మన ప్రభు అంటే మూడు దశ చెప్తుడు అన్న ఆయన చివరికి ఆయన మహిమలో ప్రవేశిస్తాం చూడండి మూడు దశలు క్రైస్తవ జీవితంలో కాబట్టి ఆ మూడు దశ మూడో దశ ఆయన మహిమలో ప్రవేశిస్తూ మూడో దశ కాబట్టి ఆయన వెలుగు మన మీదకి వచ్చింది కాబట్టి ఈ లోకంలో వాళ్ళంతా నీ దగ్గరికి వస్తారంట చూడండి నువ్వు ఏం చేస్తుంది అక్కడ కన్నులైతే చూడు చుట్టూ చూడము అంటే చుట్టూ చూడాలా అంటే సరౌండ్రింగ్ మొత్తం నువ్వు నీ నువ్వు మానిటర్ చేయాలా మానిటర్ నీ కన్నులు మొత్తం చూడాలా నీ తల చుట్టూ కళ్ళు ఉండాలా నువ్వు ఎక్కడ నిలబడి నీ చుట్టూ అది కనిపించాలా ఆ రౌండ్ అప్ మొత్తం సరౌండ్రింగ్ మొత్తం నువ్వు రౌండ్ అప్ అప్పుడు నీకు కనిపిస్తుంది అప్పుడే కదా వెలుగు అనేది మనుషుల మీద పడుతుంది కాబట్టి ఈ లోకమంతా అబద్ధమైన ఆ బోధ ప్రకటిస్తున్నారు అబద్ధ నిజమైన వెలుగును వాళ్ళు ప్రకటిస్తలేరు మరొక ఏసును ప్రకటిస్తున్నారు వాళ్ళు లేఖనాల ప్రకారంగా మన పాపంలో కొరొక చనిపోయి సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా మూడో తిరుగు తిరిగి లేచిన ఆ ఏసుని ప్రకటిస్తున్నాడు పౌరుడు మీరు మరొక ఏసును ప్రకటిస్తున్నారు మరొక ఆత్మ మీరు పొందుకున్నారంటూ చెప్తాడు కొరేంద రెండో పత్రిక పదకొండో అధ్యాయంలో ఈ రోజు అంతా అట్ట మోసపోయిందంతా కాబట్టి ఆ మోసకరమైన బోధని నుంచి మనుషును బయట తీరాలంటే అది బహు శ్రమతో కూడిందఫరింగ్స్ ఉంటాయి నీకు గాయాలైతా ఉంటాయి నీకు శ్రమగలుగుతూ ఉంటది అంతగా నువ్వు శ్రమ మనం శ్రమ పడగలమా అంతగా శ్రమ పొందకపోతే మనం ఈ లోకంలో ఉండి కూడా మన జీవితానికి అర్థమే లేదు కాబట్టి ఆ మనం పోవల ఒక్కసారి ఒకసారి పది మినిట్లు ఎక్కగలమా మనం ఎక్కలేం ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకి ఎక్కుతూ పోతూ ఉంటాం కానీ బలం ఏంటంటే ఒక్కసారి పది మెట్లు ఎక్కాలని ప్రయాసం పడుతూ ఉంటాం మనం ఒక దశపై అది కాదు అది ఒకసారిగా కాదది అంటే ఒక దశ ఎన్నో దశలు ఉంటాయి ఆ దశల నుంచి పోయినప్పుడే అన్ని అనుభవాలు పొందినప్పుడే అవన్నీ ఎందుకు దేవుడు మనకు రుచి చూపిస్తుందంటే ఆ అనుభవాలు ఉన్న వాడిని నువ్వు తీసుకురావాలంటే నువ్వు ఏ రైతుగా ఆ అనుభవాలు ఉన్నప్పుడు ఎట్లా దాన్ని ఫేస్ చేసి ఎట్లా విజయం ముందుకెళ్ళో అది చూపించాలటానికి ఒక ఎగ్జాంపుల్ అవన్నీ దేవుడు మనకు అందుకే మనల్ని శ్రమలుగా అనిపిస్తూ ఉంటాడు శరీరమైన శ్రమలు ఉన్నాయి ఆత్మీయమైన శ్రమలు కూడా మనకు ఉన్నాయి నువ్వు ఫస్ట్ శరీరాన్ని జయించాలి కదా శరీరాన్ని జయించినప్పుడే నువ్వు ఆత్మలు ఆత్మలు ఉండగలం శరీరమైన క్రియలు చంపాలంటే ఆత్మ ఆత్మ అవసరం కాబట్టి ఆత్మ కావాలంటే శరీరం అడ్డస్థ ఉంది ఈ శరీరాన్ని ఫస్ట్ జయించాలా ఈ శరీర బలహీతలు జయించినప్పుడే నువ్వు ఆత్మను సంపూర్ణంగా నిలకడగా ఉండగలవు లేకుంటే శరీరానికి ఆత్మకు ఎప్పుడు విరోధమే కాబట్టి శరీరాన్ని షేధించుకోవాలంటే ఎన్నో విధానాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది ఆయన పక్షంగా మనం నిలబడడం ఎందుకంటే ఈ లోకమంతా దుష్టవర్తన్ని పాపం మనుషుల నుంచి తొలగించడానికి మనం నిలబడాలా ఆయన వెలుగును ప్రకాశించ ప్రకాశింపజేయాల చూడండి అందుకే ఏహేచికల గ్రంథంతో మనం చూస్తాం ఏహెచ్క గ్రంథం మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో మనం చూస్తాం ఒక పది నిమిషాలు ఇస్తాం ఏహెచ్కల గ్రంథంలో రెండో అధ్యాయం మొదటి అధ్యాయం అంతా ఆయన దేవుడు ఆయన దర్శన రీతిగా మాట్లాడటం ఎన్నో దర్శనానికి ఇవ్వటం ఆయన ప్రత్యక్షతను ఆయన కనబరుచుకున్న తర్వాత అతని సేవా జీవితము ఎట్లా వెళ్ళిందో ఏ రీతిగా అతని దేవుడికి సిద్ధపరిచిందో కాలింగ్ అనేది అక్కడ చెప్తున్నక్కడ తర్వాత ఆయన దర్శన చూసిన తర్వాత రెండో అధ్యాయానికి వచ్చే వరకు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవము కాబట్టి మనం నిలబట్టం నేర్చుకోవాలా చక్కగా నిలబడాలా చక్కగా నిలబట్టం నేర్చుకోవాల అంటే నిలబట్టం వేరే చక్కగా నిలబడాలంటూ మనకు ఒకసారి పిల్లలు చక్కగా నిలబడడానికి పంట ఉంది కాబట్టి చక్కగా నిలబడటం అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి కదా చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను కాబట్టి దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు సంపూర్ణంగా స్టేబుల్ స్థిరంగా నిలబడగలవు కాబట్టి నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం దేవుని ఆత్మ నిలబెట్టింది ఆయన నిలబడిన్నాడు కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం స్థిరంగా నిలబడగలం కాబట్టి మనం లేస్తున్నాం ప్రభావ లేవిటం అంటే విధేత చూపించా ఉంటు ప్రభావ ఇప్పుడు నేను ఇప్పుడు నేను నీ కొరకు నిలబడుతున్న ప్రభావ నేను తీర్మార్చుకుంటున్నాం ప్రభావ కాబట్టి నేను నిలబడ్డ ప్రభావ ఆయన వాక్యానికి మన విధేత చూపిస్తున్నట్టు నిలబడిన నీవు విధేత చూపించిన నీవు నిలబడ్డప్పుడు అప్పుడు దేవుని ఆత్మ వచ్చి నేను నిలబెట్టను నిలబెట్టడాను అని రెండు సార్లు ఎందుకు చెప్తున్నక్కడంటే ఒకటి నిలబెడితే ఎవరిగో నేను పడగొట్టలేను అంటే అంత స్థిరంగా ఉండొచ్చును అంత స్థిరంగా నువ్వు ఆయనకు జీవించచ్చు చూడండి అయితే అప్పుడు ఆయన నాతో మాట్లాడిన స్వరం వింటిని ఆయన నాతో ఇట్లనే నరపూతుడా తిరుగుబాటు చేయవారి జనులు ఎదుగుకు నేను ఇస్రాయిల్ నిన్ను పంపచున్నాను కాబట్టి ఇక్కడ రెండు గుంపులు కనిపిస్తున్నాయి తిరుగుబాటు చేసే వాళ్ళకు గుంపు ఉంది ఇస్రాయల్ ప్రజలు ఒక గుంపు అంటే వారి దగ్గర నేను పంపిస్తున్నా కాబట్టి నేటి వరకు వారు వారి పితరులు నేటి వరకు నా దగ్గర తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుందంటే దుష్టవత్వానికి విరోధులకి వ్యతిరేకంగా ఎవరు నా పక్షం నిలబడతాయని చెప్తుందంటే ఎక్కడైనా చూడండి ఏ రీతిగా చూడండి చూడండి దేవుని బిడ్డల్లో కానీ లోకంలో కానీ కనిపిస్తూ ఉంటుంది రీతిగా ఎందుకంటే మనం రాని వాళ్ళు ఎందుకంటే చెప్పే బోధ విన్నప్పుడు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఒకసారి పోతే రెండోసారి నువ్వు అని చెప్పేస్తారు ఎందుకంటే అలాంటి టీచింగ్ చెప్పరు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు నువ్వు పాత చింతకాయ పచ్చలే నువ్వు అనుకో ఈరోజు మంచిగా ఏదన్నా రుచికరమైన భోజనం ఏమన్నా చాలా బాగుంది ఎంత రుచికరంగా ఈ భోజనం కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ మాకు కావాలని చెప్పి చెప్పినప్పుడు ఏమవుతుంది అక్కడ మళ్ళీ ఇంకోసారి పాస్టర్ అంటే అప్పుడు ఏమవుతుంది వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు ఎక్కడ ఉనికి పోతుందని కానీ ఉనికి అనేది దేవులో ఉండ నీలో కాదు మనుషులు ఉనికిని సంఘాల ఉనికిలాగా పెట్టుకున్నారు సంఘాలను ఉనికిలాగా పెట్టుకొని రాజ్యాలాగా పెట్టుకొని ఏళ్తున్నారు ప్రజల్ని బానిసత్వంలో పరలోక పట్టబడిన బలవంత చేతులంటే ఇక్కడే కానీ ఆ బలవంత చేతుల నుంచి గుంజుకొని రావాలంటే వాడు అంత ఈజీగా రాణిస్తాడా కాబట్టి గుంజుకొని రావాలని చెప్తుంది వాక్యం అందుకు దేవుడిని నిలబెడుతున్నాడు ఈ లోకంలో ఎలాంటి మధ్యలో అన్నప్పుడు ఆరో వచనంలో చూడండి ఐదో వచనంలో నరపుత్రుడ నీవు బ్రహ్మదండి చెట్లలోని ముళ్ళ తొప్పల్లోని తిరుగుతున్నావు మన మన సేవ ఈ లోకంలో అన్ని ముళ్ళు మనుషులు మాటలు మాట్లాడితే ముళ్ళుగా గుచ్చుకుంటూ ఉంటాయి కదా అంత భయంకరమైన మనుషుల మధ్యలో మొన్న ముళ్ళ తొప్పలు మధ్య ఉన్నాం మనం తేళ్ళను కాటేస్తూ కదా ప్రతిక్షణం నువ్వు తేళ్ల మధ్యలో నడుచుకుంటూ పోతే నువ్వు అవి కాటేస్తా లేదా వాడి పెడతా ఉంటావు కానీ ఏదో రీతిగా నువ్వు మార్గం చేసుకుని పోతా ఉంటావు అవి దాటుకొని బోతే గొప్ప ముందు వాళ్ళని దాటితే గొప్ప జనం మీద దగ్గర పోతావు కానీ గొప్ప జనం వాళ్ళందరినీ తీసుకొని బయటకు రావాలంటే మళ్ళీ అటాక్ చేస్తూ కాబట్టి చూడండి ఎన్ని విధాలుగా లోపల పోవటం అయితే నువ్వు తిరిగి బయటకు రాగలవా తీసుకొని అది ఇంకా పెద్ద సవాల్ గుడింది కదా అంటే సేవా జీవితం అనేది ఇంత ఇంట్లో కంఫర్టబుల్ లైఫ్ అంత బాగుంది అంత సమన్స్యంగా అనేది కాదు సేవాజీతం అంటే తేల మధ్య నీకు ఎప్పుడు గుచ్చుకుంటూనే ఉంటాయి అవన్నీ ఏ రీతికైనా సరే నీకు అవన్నీ కలుగుతా అనుభవాలు కలుగుతుంటాయన్నమాట చూడండి కాబట్టి ప్రభు చెప్తున్న అక్కడ ఆయనను ఆ జనములకు భయపడకము వారి మాటలకు భయపడకము అంటే ఆ జనాలకు భయపడొద్దు తర్వాత వాళ్ళ మాటలకు కూడా భయపడదు అంటే ఎట్లా మాట్లాడతారో శాస్త్ర పరిశీలు ప్రభులు ఎట్లా మాట్లాడిండ్రు శిష్యులు ఎట్లా మాట్లాడిండ్రు అయినా భయపడి వాళ్ళు భయపడలేదు వాళ్ళు భయపడకము తర్వాత వారి తిరుగుబాటు చేయవారు కనుక వారి విని వినకపోయిన చెప్పాలా కాబట్టి అవకాశం అన్నట్టు తర్వాత తొమ్మిదో వచనంలో అప్పుడు దేవుడు ఆయనకి ఒక గ్రంథం ఇస్తున్నాడు నేను చూచుండగా గ్రంథం పట్టుకున్న ఒక చెయ్యి నా ఎద్దకు చేపబడేను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపను రాయబడినది ఉండేను ఆ గ్రంథము లోపల వెలుపట ఏదో రాసింది అలా ఏం రాసిందో చెప్తుంది మహా విలాపములు మన దుఃఖములు రోదని అందులో రాయబడి ఉండేను ఆ గ్రంథాన్ని తినమని చెప్తుడు దేవుడు హెచ్కెల్ అది తినిపోయి ఆహారంగా తీసుకొని పోయి ప్రకటించుకొని చెప్తుంది అక్కడ అంటే ఎలాంటి అనుభవంలోకి ఆయన నడిపిస్తున్నాడు దేవుడు అంటే ఒక దశలో ప్రవక్తలు కూడా వాళ్ళు అనుభవించే శ్రామని ఒక ఉపమాన రీతిగా అనుభవించినట్టు ప్రవక్తకి ఎగ్జాంపుల్ గా చెప్తాడు ఒక దశలో మనం చూస్తే ప్రవక్తల గ్రంథాల చూస్తే అంటే వాళ్ళకి రాబోయే శ్రమని ఒక ఉపమాన రీతిగా ఫస్ట్ వీళ్ళు అనుభవిస్తున్నారు దేవుడు అను చూడండి ప్రవక్తల జీవితము దేవుని బిడల జీవితము ఎంత సఫరింగ్ గా ఉంది అయినా సరే ఎంతగా వాళ్ళు ప్రభుకు విధేత చెప్పించండ్రు కాబట్టి విధేత అనేది చాలా ముఖ్యం క్రైస్తవ జీవితంలో కాబట్టి మనం నిలబడాలా అనే విషయం ప్రభు చెప్తుంది అక్కడ నిలబెట్టం అనేకులు మనం నిలబెట్టాలా మనం నిలబడాలా అనేకులు నిలబెట్టాలా తర్వాత వారి వారి స్థానాల్లో మనం నిలబెట్టాలా నీ స్థానం ఏందో నీ పిలిపేంది నీ ఏర్పాటు ఏందో వాళ్ళకు మన జ్ఞాపకం చేసి నీ వంతులో నువ్వు నీ పిలుపులో నేను నిలబడాలని ప్రోత్సహించి వాళ్ళందరినీ నిలబెట్టే బాధ్యత నీది అందుకు నువ్వు నిలబడాలా ఈ లోకంలో ప్రభు గారు నిన్ను ఆయన అభిషేకించిండు దేవుని శక్తిని చూపించడానికి దేవుని సత్యాన్ని వివరించడానికి ఒక స్తంభం ప్రభుని చూపించడానికి ఆయన ఆయన ఆయన నిలబెట్టు ఘట్టం లాగా నిలబడి దేవుని వాక్యాన్ని వివరించినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు అనేకులు దేవుని శక్తిని తెలుసుకుంటారు మనుషులు ఆయన శక్తిని ఆయన బలాన్ని ఆయన నిత్యాన్ని నిత్యశక్తిని మనుషులు ఆయన సంపూర్ణంగా తెలుసుకోవట్లేదు మనం తెలుసుకున్నామంటే మనం కూడా తెలుసుకోలేదు ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటా ఉన్నాం ఏ స్ప్రభు తెలుసు మీకంటే ఆయన రక్షకుడు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చిన తెలుసు ఆయన మనకు ఒక ప్రాణం పెట్టడం తెలుసు ఎత్తు ఆయన దైవత్వం ఆయన ఎంతో ప్రేమ దేవుడని కానీ ఆయన దైవత్వం గురించి ఆయన ఎలాంటి దేవుడు అనేది తెలుసా ఎలాంటి దేవుడు నీకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడు అది తెలుసా మనుషులకి తెలియని కూడా తెలియదు అన్నట్టు అందుకు మనం నిలబడి చెప్పినప్పుడు చుట్టూ జనులు వచ్చి వస్తారు వాళ్ళు వాళ్ళంతా నీ వెలుగు దగ్గరికి వస్తారు మీ వాక్యం ప్రకటిస్తుంటే గంభీరంగా గొప్ప జన చుట్టూ అంతా వస్తారు ఇక్కడ ఏంది జరుగుతుందని అద్భుతాలు జరుగుతూ స్వస్థతలు జరుగుతూ ఉంటాయి ఆయన మహిమను చూస్తారు మీలో ఆయన మహిమను చూస్తారు ఏ సుప్రభను చూస్తారు అందుకు మనం నిలబడాలి లోకంలో కానీ నిలబడటం చాలా కష్టం కదా కాబట్టి గాలి తుఫా ఒక చెట్టు నిలబడితే ఏమవుతుంది ఒక చెట్టు గాలి తుఫాను వస్తూ కొన్ని చెట్లు ఇరిగిపోతా ఉంటాయి తట్టుకోలేక కొన్ని చెట్లు ఏం చేస్తాయి ఉరుగుతాయి కొన్ని చెట్లు వేలితో సహా కింద కానీ బతుకుంటాయి మళ్ళీ బతుకుంటాయి పచ్చగానే ఉంటాయి కొన్ని చెట్లు అయితే మొత్తానికే కొట్టుకొని అన్నట్టు కానీ కొన్ని చెట్లు మటుకు స్థిరంగా నిలుస్తా చూడండి అంటే గాలి అంటే ఎందుకు అన్ని అన్ని అంటే తుఫానులు పెన్ను తుఫానులు అవన్నీ వస్తా ఉంటాయినట్టు అయినా కానీ ఏరు బలంగా ఉన్న చెట్టు కింద కల్లా లోపల కల్లా ఏరిపోయిన చెట్టు ఎప్పుడు కూడా పడిపోదు మర్రి చెట్టు పట్టడం చూసినట్టు ఎప్పుడన్నా ఎప్పుడు కూడా పడదు అది చెట్టు అది లోపల ఎక్కడో వెళ్ళిపోదు కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతుంది కింది సైడ్లు మొత్తం అల్లుకుంటుంది అది అంత స్థిరంగా ఉండదంట చెట్టు కాబట్టి ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలా నువ్వు ఆయన మీద మీద కట్టబడి ఏ వరద ఏది షేక్ చేసినా కూడా ఏ తుఫాను వచ్చినా కానీ నువ్వు పడిపో ఎందుకంటే నువ్వు అపొస్తలు ప్రవక్తలు ఇచ్చిన పునాది మీద నువ్వు కట్టబడ్డావు మన జీవితాలు అట్లా కట్టుకోవాలా అసలైన పునాది మీదకి మనుషులు తీసుకురావాలి ఈరోజు అంతా ఇసుక మీద జీవితాలు ఇసుక మీద కట్టుకున్నారు అసలైన పునాది లేదు అసలైన పునాది అపోస్తులు ప్రవక్తల వేసిన పునాది మీదకి తీసుకొని రావాలా అది మన అందుకు నిలబడి ధైర్యంగా ఆయన కొరకు రోషం కలిగి జీవించాలి లోకంలో కాంప్రమైజ్ కావద్దు ఎక్కడ బోధన కానీ చెప్పాలా ప్రకటించాలా ఇది ప్రేమ సిద్ధాంతం ఇది ప్రేమ సిద్ధాంతం పాత నిబంధన కాలంలో ఏలియా ప్రార్థన చేసే అభివృద్ధికి వచ్చింది కిందికి మొత్తాన్ని ఆ బలిపశం కాల్చేసింది తర్వాత నాలుగు నాలుగు వందల మంది ప్రవక్తల్ని ఆయన చంపేసి చంపిచ్చిండు ఛాలెంజ్ అన్నట్టు అది కాబట్టి మనం ఎప్పుడు ఛాలెంజ్ చేయొద్దు ఇది ఛాలెంజ్ చేసేది కాదు ప్రేమతో మార్చుకోవటం ఇది ఒక ఇది అసలైన సవాల్ అన్నట్టు ప్రేమతో మార్చుకోవాలా నీ చెంప మీద ఇప్పుడు కొట్టిండు అనుకో రెండో చేంప కూడా చింపించాలని దాని అర్థమైంది రెండు చెంపలు వాయుమైన కాదు ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పడం అంటే సహనంగా సాధించం కదా సహనం అన్నట్టు రెండో చెంప కొట్టినా కానీ నువ్వు మౌనంగా ఉండాలా అనే విషయం అక్కడ ప్రభు నేర్పిస్తున్నా కదా అంటే అలాంటి పరిస్థితులు కూడా మనం పోతే మనం నిలబడగలమా ప్రభు కొరకు ఆయన పోయిండు ఆ రీతిగా ప్రభు నిలబడి ఆయన కూడా ఒక మనిషిలాగే ఉన్నాడు ఈ లోకంలో కానీ దేవుడు ఆయన కాబట్టి ఒకటి మనిషి రూపంలో ఉన్న దేవుడు అయినా మనిషి భరించే శ్రమలు భరించండు మనుషులు పొందాల్సిన అవన్నీ పొంది తర్వాత ఆయన దైవంలో చూపించ అన్ని విధాల రెండు రోల్స్ ఆయన పాటించండు అవి ఒక మనిషి దేవుని తమాధించాట ప్రార్థించాలి నేర్పించిండు తర్వాత ఏ రీతిగా మనము ప్రభు కొరకు కూడా నేర్పించండు మళ్ళా బలహీతలు ఆయన కూడా ఉన్నాయి వాటి అన్నిటినీ చూసుకో ప్రభు కొరకు జీవించి చివరిగా ఒక వాక్యం నేను అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి చూడండి అయితే దేవుని కృపాసువాతనూ సాక్ష్యం చందు నా పరుగును నేను ప్రభుల పొందిన తుది ముట్టించినంత నా ప్రాణంలో నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోనిలేదు కాబట్టి ఆయన ప్రభు కొరకు అంతగా నిలబడి అయితే చూడండి ఆయన ఆ రీతిగా త్యాగం కాబట్టి ఆయన ప్రకారంగా ఆయన వెళ్ళిండు కాబట్టి దేవుని కొరకు నిలబడ్డాడు తర్వాత ఆయన ఎలాంటి పరిచయం చేసిందో అనేది మనం ఇంకా చూస్తూ ఉంటాం అక్కడ కాబట్టి ధైర్యంగా మనము ప్రభు కొరకు నిలబడటం ఆకా అగ్రిప రాజ్య దగ్గర ఆయన నిలబట్టం ధైర్యంగా రాజు ఇదుట సాక్ష్యం ఇవ్వటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ చాలా రెఫరెన్స్ ఉంది సంబంధించి కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆయన కొరకు నిలబడాలా సమయం సమీపించింది దేవుని రాకడ బహు సమీపం కాబట్టి మనకు చెప్పబడిన ప్రతి వాక్యలను మనం అనేక చోట్ల వెళ్ళి మనం రివీల్ చేయాలా ప్రేమతో ఎట్లా ప్రజలంచాలనేది ఆయన ఆత్మ దేవుడు నడిపిస్తుంది రీతిగా ఆ క్షణం వాళ్ళ హృదయ పరిస్థితిని బట్టి ప్రభు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి సమయం సమీపించింది దేవుని రా బహు సమీపం ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా స్థానంలో వాళ్ళ మనం నిలబెట్టాలా ఈరోజు సంఘం అంతా డెడ్ ఉంది ఆత్మీయ ఆహారం లేదు సరైన ఆహారం లేదు కానీ ఆ చని చనిపోతుల్లో ఉన్న ఆ సమయ ఆ వ్యక్తిని ఇరుషన్ నుంచి ఆయన బయలుదేరి చివరికి ఇంజక్షన్లు ఎరుకోపడడానికి పోతున్నాడు కానీ దొంగల చేతులు చెక్కబడి ఈరోజు దేవుని బిడ్డలంతా వాళ్ళ ఆత్మలు దుష్టిని చేతులు చెక్కబడ్డాయి పొరపాణితో కొట్టుకుంటున్నారు కానీ యాచకులు లేదా చేసే శక్తి వాళ్ళకి లేదు వాటితో పోరాడే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి వెళ్ళిపోయినారు తన రథ తన గాడిద మీద ఇప్పించుకోండి వాడి గాయాలు మానిపి వాడి వాడికి మంచి ఆహారం పెట్టి నూనె తీసుకుపోయి ఒక పూట కోరించి తీసుకెళ్ళి బాగు తీసి పరామర్శించి వాడిని మంచి తీసి ఈ రోజు మన చేయబడాలి అందుకోసం మనం నిలబడాల ఈ లోకంలో అనేకలు విరి కలాప వాక్యాలను చూస్తే పసిపిల్లలు ఆహారం ఏవమ్మా నూనెలు అది తల్లు రెండో అధ్యాయంలో ప్రాణం విడిచారు చూడండి ఎంతో భయంకరమైన కాలం ఇది మీద ఎంతో భయంకరంగా తను వేదంతో చూస్తా అవన్నీ ప్రజలు ఇష్టల ప్రజలే కాదు వీళ్ళంతాయన విడలే కదా కాబట్టి ఎంతగా దేవుడు హెచ్చరించినా కానీ వాళ్ళు చేయలేదు పద్నాలుగు వచనంలో నీ ప్రవక్తలు నిరర్థకమైన దర్శనములు చూసి ఉన్నారు నీవు చెరడానికి పోకుండా తప్పించటకై వారు ఏ దోషము నీకు వెల్లడి చేయలేదు ఎవరు కూడా చెప్పరు నువ్వు అది చేస్తున్న నీ జీతం చక్కబెట్టుకుని మంచిగా ఉన్నంత ఎవరు చెప్పరు చెప్తే వెళ్ళిపోతారు వాళ్ళు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారే వ్యర్థమైన ఉపదేశాలు ముసలమ్మ ముచ్చటతో బోధిస్తూ సంఘాన్ని మబ్బ పెడుతూ ఎంటర్టైన్మెంట్ చేసి అసలైన వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని సోమరులాగా తయారు చేసి ఏమి తెలియని స్థితులు నిస్సాయ స్థితిలో పెట్టిపోతే వాళ్ళ పరిస్థితి ఏం అమాంతంగా ఉపద్రహం వాళ్ళ మీకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వ్యర్థమైన దర్శనములు ఉపదేశములు పొందిన వారే త్రోవ తప్పించి దర్శనం చూసిన వారైవ తప్పించి చెప్పి మనుషులు మోసించ ఆ బోధ నుంచి ఆ బానిసత్వం పైకి తీసుకొని పహాటంగా చూపించాలంలో ఉంది వాక్యం ఒకవనొక దేవుడు యాకులు వాళ్ళు చొక్కలు ఎంతకాలం మిమ్మల్ని మోసగించబద్ధాన్ని ప్రవర్తించిన అని యాకలు కొనుక్కున్న టైం దగ్గర పడిపోయింది ఎంతకాలం చూస్తే దేవుడు కూడా కాబట్టి వాళ్ళ వాళ్ళ టైం దగ్గర పడిపోయింది దేవుని అక్కడికి అబద్ధం మా పిల్ల పర్లో తండ్రి నీకు ఎంతో బంధాలుసయ్య ఎన్న నీటి నిరంతరం మీరు ఏగ్రీతి గొప్ప దేవుడు ప్రభావ నా దేవాటు నా ప్రభా నా తండ్రి ఏసయ్య నిలబడి నాకు విరోధంగా కాబట్టినైనా ప్రభావం కాబట్టి నిలబడటం ప్రభావా స్థిరంగా నిలబడాలి ప్రభావ అనే కుడని ఈరోజు మా ఏర్పడే ఇది మస్టర్ తోట పకిట ని ఆటో రేగుల అధికారి మాడము ముందు చిన్నిరు అనే ఉంటారు చింరు వేస్తారు మా వెంట తిరుపతి చూస్తున్నన్నాయ ఆయిల్ వార్ చిల్ల తిరుస సర్ తప్ప కడిలిస్తుంది ఏగ ఇంటర్వ్యూల కలర్ కావాలి ఇజెండింగ్ తుం ఆచి లోకలు చీక పట్టుకుని స్వస్థ పట్టుని ఆరోగ్యం కొట్టువే ప్రభు మమ్మల్ని అభిషేకించాలి సిద్ధపరు ఏదో పాల్గొనే రెండు వేల కుటుంబ అనారోగ్యంతో అందరూ స్వస్థ పరిస్థితి మీ మార్గంలో మనం అందరూ నిలబెట్టుకోమే ఇలా ప్రార్థిస్తాం తండ్రి ఆమె మన ప్రభు ఏక ఈస్తుక్రో సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబిపిఎం గ్రూప్ ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఇంకెంత మంది రాల సకల పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడేస్